కీర్తన డెబ్భై ఐదు పరుషము శోకకం పసిడౌనా పురుషోత్తముడే బుద్ధిచ్చుగాకం కని భోగములకు పుట్టిన దేహము ఇవరపు మోక్షము వెరకీనా ఇవల సకలమును ఏలేటి దేవుడు తవిలి రక్షింపుట ధర్మముగాకం ధరణి ఆసలనే పెరిగేటి దేహము థర కొంతైనా తనిషీనా అరుదుగ అంతర్యాగు దేవుడు పొరి వెర రేచుటే పొందవుగాక ఘనమగు సంసార కారణజీవుడు తన సుజ్ఞానముదలచీనా వెనక మునుప శ్రీవేంకటపతి కనుగొని మమ్మిటు కాచుటగాక